మాం ప్రసూప్తా సీవయతి అఖిల శక్తిధరస్వదానా అన్యా హస్త్రవణత్వీన్ ప్రాణాన్నమో భగవేషాయతుభ్యం ఓ దనందరణ మనసా స్మరామి దయానంద చరణు శిరసానమామి మొదటి శ్లోకంలో నాలుగు చరణాల్లో మొట్టమొదటి మూడు చరణాలు నయితి నయితి నయితి అని కాని వాటన్నిటిని తొలగించారు అయినది ఏదైతే ఉందో మిగిలిపోయింది ఏదైతే ఉందో దాన్ని చిదానందరూప శివోహం శివోహం అన్నారు అహం న అహం న అహం న అని నేనిది కాదు నేనిది కాదు నేనిది కాను అని చెప్పి తొలగించారు నేనై ఉన్నది ఏమిటి చిదానందరూప శివోహం శివోహం ఇప్పుడు ఆ పైన తొలగించిన ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క శ్లోకంలో వివరించారు ప్రాణం గురించి పూర్తిగా ఒక శ్లోకం అంటే ఇంద్రియాలు ప్రాణము వాటన్నిటి యొక్క ఇది అలాగనే మనోబుద్ధి చిత్తాహంకారాల యొక్క విశేషణం ఏదైతే ఉంటుందో రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము వీటన్నిటి గురించి ఒక శ్లోకంలో తొలగించారు ఇంకొకటి ఏంటంటే పుణ్యం పాపం సౌఖ్యం దుఃఖం ఈ ద్వంద్వాలు ఏవైతే ఈ అంతఃకరణలో ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి యొక్క భావాలన్నింటినీ కూడా తొలగించారు ఇక ఐదో శ్లోకానికి వచ్చేటప్పటికి మనకు నా దేహ నా జన్మ నా జాతి నా పిత నా మాత నా బంధువు ఇలాగ నా మిత్రం నా గురువు నా శిష్య అంటే స్థూల శరీరము స్థూల శరీరము స్థూల శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ఈ బా బాంధవ్యాలన్నిటినీ కూడా ఈ అనుబంధాలన్నింటినీ కూడా దాన్ని కూడా దాని యొక్క లిమిటేషన్స్ని తెలియచేశారు ఇక్కడ శంకర్లు దేన్ని తొలగించట్లేదు చాలామంది ఏమనుకుంటారంటే శంకర్లు తొలగించారు తొలగించారని దేన్ని తొలగించేస్తాం నేను మనస్సు కాదంటే మనస్సు వెళ్ళిపోయింది ఎక్కడికన్నా నా మనస్సు నేను కాదు అనంటే ద లిమిటేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ రికగ్నైజ్ ద లిమిటేషన్స్ ఈజ్ రికగ్నైజ్డ్ అంతే అంటే మనస్సు యొక్క పరిధిని గుర్తించాం ఎప్పుడైతే పరిధిని గుర్తించామో నేను దానికంటే విలక్షణుణ్ణి అని గుర్తిస్తానమాట అర్థమైందా నేను ఇది కాదు అని అంటే మనస్సు నేను కాను అనంటే మనస్సు తీసి పారేయడం శరీరం నేను కాదు అనంటే శరీరం తీసి పారేయడం కాదక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమిటనంటే అన్వయ వ్యతిరేకము జరిగింది అంటే అన్వయ వ్యతిరేకం అనంటే కుండ ఉంది మట్టి ఉంది ఇప్పుడు ఏమంటున్నావు కుండా ఈజ్ మట్టి బట్ మట్టి ఈజ్ నాట్ కుండా కుండా ఈజ్ మట్టి పాట్ ఈస్ క్లే బట్ క్లే ఈజ్ నాట్ పాట్ స్వామీస్ కన్ఫ్యూజన్ కొద్దిగా ఉంది ఓకే పాట్ ఈస్ క్లే అంటే కుండ మట్టి ఎందుకనంటే మట్టిని తీసేస్తే కుండ లేదు కానీ మట్టి కొండ కాదు ఎందుకని కుండని పగలగొట్టినా మట్టి ఉంటుంది దట్ మీన్స్ పార్ట్ ఈజ్ క్లే నో డౌట్ ద ఈజ్నెస్ ఆఫ్ పార్ట్ ఈజ్ సెంటర్డ్ ఆన్ క్లే ఇన్ ఆర్డర్ ద పార్ట్ టు ఎగ్జిస్ట్ ఇన్ ఆర్డర్ టు పార్ట్ టు సర్వైవ్ క్లే హ్యాస్ టు బీ ఇన్ అండ్ త్రూ ద పార్ట్ అర్థమైందా సో వితౌట్ ఎక్కడైనా ఇంత మట్టి అక్కడ కుండలేదు కన్నం పడిపోయింది హోల్ దెన్ ఇట్ ఈస్ నాట్ హోల్ డబ్ల్యూహెచ్ఓ ఓల్లీ కాదు హోల్ హెచ్ఓ వెళ్ళి పడుతుంది సో పార్ట్ యొక్క ఈజినెస్ పార్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ పార్ట్ యొక్క సర్వైవల్ పాటు యొక్క సస్టైనెన్స్ ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ క్లే దట్స్ ఇట్ వేర్ యాజ్ క్లే పార్ట్ కాదు ఎందుకనంటే క్లే కెన్ సర్వైవ్ ఈవెన్ వితౌట్ పార్ట్ దట్ మీన్స్ యూ కెనాట్ రెస్ట్రిక్ట్ ఎ క్లే టు పర్టిక్యులర్ ఫామ్ కాల్డ్ ఏ పార్ట్ అర్థమైందా మట్టి కుండ మాత్రమే కాదు రేపు ఇప్పుడు కుండలా కనిపించే మట్టిని ముద్ద చేసి పగల ఆ మట్టిని మళ్ళీ ఇది చేసి దాంతో ఒక చిన్న మూకుడు చేయొచ్చు దాన్ని మళ్ళీ వెరక్ దాన్ని మళ్ళీ మట్టి చేసి దాంతో ఒక చిన్న కుండ చేయొచ్చు చిన్న గ్లాస్లా చేయొచ్చు అంటే ఏ మడ్ ఎక్ కెన్ అండర్ ఎనీ నామరూప పొయి మొయ్ మనకాలే సో ఇది ఏ పద ఏ పదం చెప్పినా దెర్ ఈస్ ద సెకండ్ మీనింగ్ టు వీ నీడ్ టు టెల్ దీస్ అండ్ నెగేట్ అండ్ ఎస్టాబ్లిష్ ది ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ఇట్ సో కాబట్టి ఇక్కడ మట్టితో ఒక పొయ్యి తయారు చేశారు పొయ్యి అంటే తమిళ్ పొయ్యి కాదు తెలుగు పొయ్యి మట్టితో మూకుడు తయారు చేశారు మట్టితో ఒక పిడత తయారు చేశారు మట్టితో ఒక కుండ తయారు చేశారు చూడండి మట్టికి రెస్ట్రిక్షన్స్ లేదు అది ఏదైనా తయారవుతుంది కానీ కుండకు రెస్ట్రిక్షన్ ఉంది కుండా కెనాట్ ది సర్వ్ ది పర్పస్ ఆఫ్ మూకుడు కుండా కెనాట్ ది సర్వ్ సర్వ్ ది పర్పస్ ఆఫ్ అడుపు పొయ్యి కుండలో నీళ్లు పెట్టుకుంటాం పొయ్యిలో వేడి చేస్తాం దట్స్ ఇట్ కాబట్టి నామరూపాలకి రెస్ట్రిక్షన్ ఉంటుంది నామరూపాలకి అధిష్ఠానమై ఉన్నదానికి రెస్ట్రిక్షన్స్ లేదు అర్థమైందా క్లే కి రెస్ట్రిక్షన్స్ లేవు అండ్ యూ కెనాట్ లిమిట్ ది క్లే యూ కెనాట్ కండిషన్ ది క్లే యు కె నాట్ క్రియేట్ ఎ బౌండరీ ఫర్ ది క్లే యూ కెన్ మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ క్లే బట్ వన్స్ ఒక నామరూపానికి పర్టికులర్ రెస్ట్రిక్షన్ ఉంటుంది దాని పర్పస్ కి రెస్ట్రిక్షన్ ఉంటుంది దాని రూపానికి రెస్ట్రిక్షన్ ఉంటుంది దాని యొక్క సర్వింగ్కి రెస్ట్రిక్షన్ ఉంటుంది అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అర్థమైందా కాబట్టి ఇక్కడ మనం బాగా గుర్తించాల్సింది నేను శరీరం కాదు అనంటే శరీరం ఎక్కడో పోయిందని కాదు నేను శరీరం కాదనగానే శరీరం పోయిందని కాదు ఐ రియలైజ్ ఐ ఐ సీ ద రెస్ట్రిక్షన్స్ ఆఫ్ బాడీ దీని లిమిటేషన్స్ చూస్తున్నాను మనస్సు నేను కాదు అన్నప్పుడు మనస్సు యొక్క లిమిటేషన్స్ నేను చూస్తున్నాను నేను ఏదైతే కాదు అంటున్నానో ఇక్కడ ఐ కెనాట్ గివ్ అప్ దట్ అర్థమైందే ఐ కెనాట్ డిజోన్ దాట్ ఐ కెనాట్ గివ్ అప్ దట్ ఐ కెనాట్ థ్రో అవే బట్ ఇక్కడ నేను కాదు అంటే అర్థమేంటంటే బుద్ధితహ లోపల జ్ఞానంతో విచారణతో దీని పరిధులన్నీ గుర్తించి నేను దాటుతున్నాను బాగా చూడండి ఇఫ్ ఐ సే ఐ ఆమ్ నాట్ ఫూల్ అని అనుకోండి దట్ మీన్స్ ఇప్పుడు ఫూల్ని ఎవరైనా తీసి పారేస్తున్నావా చెప్పండి if you say i am very wise i am not fool annaru ankonde i am not fool annapudu nenu morkuni kaanu annapudu morkudu aneetondide emaina loopalinda teesi parese daniki na no, you are realizing the fact that you are not fool that itself is you are not that <laughs> you are away from that so dani gurtisthe chalu manam adi kaakunda aipothunnam manam gurtinchakapothe em avuthundi అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకత మధ్య మిథిలీ నైసర్గిక వ్యవహార ఆ విచారణ లేకపోతే ఆ లోపల ఆ విచారణ ఆత్మచింతన లేకపోతే విచారణ లేకపోతే ఈ ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక అలా కలబడిపోయి ఉంటుంది అందుకనే సన్నాప్య సన్నాప్యుభయాత్మికా నో భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత అనిర్వచనీయ రూపా అసలు ఇది ఏమిటి ఎందుకు ఇలా సద్ అసద్భ్యాం అనిర్వచనీయం దట్ ఈస్ కాల్డ్ మాయా సత్యమేంటో అసత్యమేంటో తెలియనివ్వకుండా రెండింటినీ కలిపేసి అవతలి ఇసిరి పారేసింది దట్ ఈజ్ కాల్డ్ మాయా ఎందుకు మాయా ఏమిటనంటే దట్ ఈజ్ మాయా నేనెవరో నాకు తెలియట్లేదు నేను కాని దాంట్లో నేను ఇరుక్కుపోయి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ జరగవలసింది ఏంటి నేను కాని వాటిని నేను గుర్తిస్తే ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ దట్స్ ఇట్ నేను ఏది కానో దాన్ని గుర్తిస్తే చాలా ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ దట్ అర్థమైందా ఇక్కడ మీకు ఈ శ్లోకం వచ్చినప్పుడు నేను చెప్తాను ఒక చిన్న మాట చెప్తాను సరేనా కాబట్టి ఇక్కడేంటంటే శంకరులు ఇది నేను కాను అన్నప్పుడు హీఈస్ రియలైజింగ్ ది ఫ్యాక్టర్ అంతేకాని ఊరికనే కూర్చుని ఇది శ్లోకం కంఠస్థం చేసి తెలుగులో ఉంది కదా ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడచూడరుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ సో అలాగేదో కంఠస్థం చేయడానికి కాది ఇక్కడ మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా నగ్రాణ నేత్రే ఇలా చేతులు కట్టుకుని ఎప్పుడైనా మంచి ఎవరికైనా పోటీలు పెడితే చిన్న పిల్లలకి సపోజ్ నిర్వాణ షట్కం మీద పోటి పెట్టారు అందరూ పిల్లలు వచ్చారు పిల్లలు ఏమన్నారు మనోబుద్ధి అహంకార చిత్తా నినాహం నచిహ్వే నేత్రే నవ్యో మూమి న తేజో నవాయు చినందరూప శివోహం శివోహం ఏముంది అక్కడ అంతే అర్థమైంద్లో రొమ్మ నల్వన్ ఎన్న స్లో అహం నిర్పో నిరాకార రూపో విభుత్వా హర్ర్వేంద్రియంగతం నైవ ముక్తిర్ నమో నీదానందరూప శివోహం శివోహం వాట్ పుకు మెన్ టు రొప్పిస్ ఆత్మచి ఆత్మ విచారణకు ఈ శ్లోకాలన్నీ చెప్పబడింది ఇక్కడ కాబట్టి ఇది నేను కాను అని అంటే హీ మీన్స్ ఇట్ హీ రియలీ హీ రియలీ ఇంటర్నల్గా లోపల హీ రియలీ సీజ్ దట్ హీ హీ విజువల్ హీ రె హీ రికగ్నైజెస్ ది ఫ్యాక్ట్ దట్ నా మనహ నా బుద్ధి నా చిత్తం నా అహంకారం నేను కాను దాని యొక్క లిమిటేషన్స్ని గుర్తించి హాస్ గ్రోన్ అప్ నా శ్రోత్రం నా జిహ్వా నచ్రాణనేత్రం ఇవన్నీ చెప్పేటప్పుడు హీ మీన్స్ ఇట్ హీ సీస్ ద ఫ్యాక్ట్ ఇన్ దట్ అలాగనే మీరు కూడా కూర్చున్నప్పుడు ఆ స్థితిలో ఆ ఇది కాదు అనుకున్నప్పుడు కాదు కాదు కాదు అంటే ఊరికినే కాదు కాదు నా ఈ కాదే అవుతుంది ఇంత కాదు దాని ఆ కాదు కాదు కాదు నయితి నయితి నాహం నాహం అంటే అప్పుడు ఏవేవైతే నాహం నాహం నాహం అని తీసామో ఇక తీయడానికి ఏమీ లేనప్పుడు అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది కోహం కోహం కోహం అని అప్పుడు విచారణ చేస్తే శివోహం శివోహం అని సమాధానం వస్తుంది అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఆ చిదానందరూప శివోహం శివోహం అనేటువంటి ఆ మనం చూసాం చిత్ అంటే చైతన్యం అవేర్నెస్ ఆనందం అంటే ఆనందం అంటారు అండ్ రూపం అని అంటే అది భావం దట్ ఈస్ సత్యం కాబట్టి సత్యం జ్ఞానం ఆనందం ఈ మూడు ఏదైతే ఉందో అదే శివస్వరూపమై ఉంది అదే నేనై అంటే ఈ మూడిటి గురించి చెప్తూ ఇక్కడ ఆఖరిది ఆరో శ్లోకంలో మనకు దీనికి ఫలశ్రుతిలాగా చెప్పచ్చు లేదా నాలుగో లైన్కి దీని ఎక్స్ప్లెనేషన్ అదేమిటో చెప్తున్నారు నాతో చెప్పండి అహం నిర్వికల్పో నిరాకారూప విభుత్వాచేంద్రియాణాసం నై ముక్తిర్న బంధ చిదానందరూప శివోహం శివోహం ఇక్కడ చూడండి అహం నిర్వికల్ప అంటే ఇక్కడ సత్యము సత్ చిత్ ఆనందం అన్నారు ఆ మూడు శబ్దాలని ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు వికల్పముంటే అసత్యం నిర్వికల్పం సత్యం సత్యం దానికి శంకరులు చాలా అద్భుతమైన డెఫినేషన్ ఇస్తారు ఏంటనంటే అబాధితం సత్యం త్రికాలేపీ సత్ అంటే అబాధితం అబాధితం అంటే దట్ విచ్ నాట్ బి నెగేటెడ్ దట్ ఈస్ సత్యం పోనిది సత్యం రానిది సత్యం వచ్చిపోయేదేమిటి అసత్యం పోనిది సత్యం రానిది సత్యం వచ్చిపోయేదేమిటి అసత్యం అర్థమైందా కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి సత్యమైనటువంటిది వికల్పం ఉండదు మార్పు చెందదు మార్పు చెందితే అది అసత్యం కాబట్టి ఇప్పుడు నేను ఎవరు ఈ శరీరంలో మనస్సు మార్పు చెందుతూ ఉంటుంది బుద్ధి మార్పు చెందుతూ ఉంటుంది చిత్తము మార్పు చెందుతూ ఉంటుంది అహంకారము మార్పు చెందుతూ ఉంటుంది ప్రాణము మార్పు చెందుతుంటుంది ఇంద్రియాలు మార్పు శరీరము మార్పు చెందుతుంటుంది దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా కార్యకరణ సంఘాతాలన్నీ కూడా వికల్పాలే కానీ వీటన్నిటిని హ్యాండిల్ చేసే నేను అంతటా నిండి ఉన్నటువంటి నేను ఎవరిని అహం నిర్వికల్పహ సత్యం ఇక రెండోది సత్యాన్ని అస్టాబ్లిష్ చేస్తూ ఇంకో మాట అంటున్నారు నిరాకార రూప అంటే వీటన్నిటికీ ఆకృతులు ఉన్నాయి మనస్సుకి ఒక భావం ఉంది బుద్ధికి ఒక భావం ఉంది చి చిత్తానికి ఒక భావం ఉంది అంటే ఒక్కొక్క గుణం ఉంది ఒక్కొక్క క్రియ ఉంది కదా మనస్సు ఇలా బిహేవ్ చేస్తుంది బుద్ధి ఇదిగో ఇలా బిహేవ్ చేస్తుంది ఈ ఫ్యాకల్టీ బుద్ధిది ఈ ఫ్యాకల్టీ చిత్తం ఈ ఫ్యాకల్టీ ఇంద్రియాలు కళ్ళుకి ఈ ఫ్యాకల్టీ చెవికి ఈ ఫ్యాకల్టీ ఒక్కోదానికి జాతి గుణ క్రియ అనేటువంటి ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు నాకివేవి లేవు కాబట్టి నిరాకార రూప నేను సత్యం యాజ్ వెల్ యాజ్ అయం నిరాకార బాగా గుర్తుపెట్టుకోండి నిర్వికల్పము నిరాకారము అనేది జంట పదాలు ఆకారం ఉంటే వికల్పం ఆకారం లేకపోతే వికల్పం లేదు దేర్ ఫార్ బికాస్ ఐఎం నిర్వికల్పక Therefore, I am nirākāraha. I am nirākāraha. Therefore, I am nirvikalpaha. Nāk vok ākā ākāran lehdu kābattī, vok ākā parimitattvān lehdu kābattī, I am not restricted. Bhāga ālachin chandhi. I am clay. From the standpoint of clay, that is nirvikalpaṁ, nirākāraṁ. Clay kyu vok ākāraṁ undudu, but pātuk vok ākāraṁ undudu. క్లేకి ఒక ఆకారం బాగా చూడండి గోల్డ్కి ఆకారం లేదు కానీ రింగ్కి ఆకారం ఉంది గోల్డ్కి ఆకారం లేదు కానీ కమ్మలకి ఆకారం ఉంది గోల్డ్కి ఆకారం లేదు బ్యాంగిల్కి ఆకారం ఉంది గోల్డ్కి ఆకారం లేదు కానీ ముక్కు పుడకకు ఉంది అంటే ఏదైనా ఆబ్జెక్ట్గా మారితే దానికి ఆకారం ఉంటుంది ఆకారం వస్తే వికల్పం చూడండి ఏమండి ఉంగరం చొట్టపోయిందండి ఉంగరం పాత పడిపోయిందని అంటాం బంగారం చొట్టపోయింది బంగారం పాత పడింది అంటామా చెప్పండి ఇఫ్ యూ యూజ్ రింగ్ ఫర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత స్వామి ఇది బాగా ఓల్డ్ అయిపోయింది సో ఐ విల్ చేంజ్ ది ఫ్యాషన్ అంటారు స్వామి గోల్డ్ ఓల్డ్ అయిపోయింది ఐ విల్ చేంజ్ ది గోల్డ్ అంటారా నా యూ కెన్ చేంజ్ ది రింగ్ బట్ గోల్డ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు చేంజ్ ఎందుకు దానికి ఒక ఆకారం లేదు కాబట్టి వికారం ఉండదు ఎక్కడ ఆకారం ఉందో అక్కడ వికారం ఉంటుంది వికారం అంటే ఏంటి వికారం అంటే ఏంటి అబ్బా వికారమాక అంటే అది కాదు జుగుప్స కాదు వికారం అంటే వికారం అంటే మాడిఫికేషన్స్ అంటే దట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్ ఇప్పుడు రింగ్ ఉందనుకోండి ఇది సొట్టబడిపోవడం నొక్కుబడిపోవడం లేకపోతే నా వేలు బాగా లావైపోతే నేను బాగా బల్ ఇంకొక పది రోజుల రాజపాలెంలో ఉంటే ఈ రింగ్ ఎక్కదు నాకు అలా చేస్తారు సో ఇది లాభైపోని ఊది ఈ రింగ్ ఎక్కగా ఆ తర్వాత ఇది పట్టగా అవుతాం అనమాట అప్పుడు ఏం చేయాలి ఈ రింగ్ని మార్చాలి సి రింగ్ని మారుస్తామే కానీ గోల్డ్ని మార్చము ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ గోల్డ్ ఇట్ డజన్ ఇట్ ఈస్ ఈ డజన్ అండర్గో ఎనీ చేంజ్ ఏమీ లేదు దాంట్లో ఏ మార్పు లేదు అందుకనే దాన్ని వివర్తము అన్నారు వివర్తము అధిష్టాన సత్యత్వం అపరిత్యజ్య అంటే అధిష్టాన సత్యత్వం అపరిత్యజ్య నామరూపం వ్యాకరవాణి దట్ ఈ వివర్తం అంటే ద గోల్డ్ దండర్ గో ఎనీ చేంజ్ బట్ ఇట్ అపియర్స్ టు బి ఎ రింగ్ అర్థమైందా బంగారు ఏ మార్పు చెందకుండా ఉంగరం లా కనిపిస్తుంది చూడండి దా లా ఉంగరం పోల్ మోధురం పోల్ తోంగిరదు ఇట్ తోంగిరదు తోన్గిరదు అవలదా బికాస్ మీరు ఎక్కడ టచ్ చేసిన ఉంగరాన్ని వాట్ ఈస్ దట్ యు ఆర్ టచ్చింగ్ గోల్డ్ మీరు దేన్ని ముట్టుకున్న దేన్ని ముట్టుకుంటున్నట్టు గోల్డ్ మీరు వేయి చేసినప్పుడు దేన్ని వేయి చేశారు గోల్డ్ అలాగనే ఈ ప్రకృతిలో ఏ నామరూపాలకి విలువ ఉండేది సత్యమే యు ఇఫ్ యు టచ్ ఎనీథింగ్ యు ఆర్ టచింగ్ సత్యం ఆత్మ అందుకనే చూడండి తత్రకో మోహోక ఏకత్వం అనుపశ్యత అర్థమైందా సి ఇప్పుడు మీకు ఏమి ఆలోచన లేదండి యు ఆర్ ఫ్రీ ఇప్పుడు మిమ్మల్ని ఒక రూమ్లోకి తీసుకెళ్తాను నేను దట్ ఈస్ వెరీ వెరీ వెరీ చాలా వాల్యుబుల్ రూమ్ మీరు ఆ వాల్యుబుల్ రూమ్లో మీరు ఏం చేయాలని అంటే ఐ విల్ గివ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైమ్ టు యూ మీరు అందులోకి వెళితే మైండ్ బ్లోయింగ్ అంత గోల్డెన్ ఆర్నమెంట్స్ అసలు కోయంబత్తూర్లో ఉండదు మధురైలో ఉండదు చెన్నై ఉమ్మడి బంగారు సిట్టి దగ్గర ఉండదు లేకపోతే ఖజానాలో ఉండదు లేకపోతే జాయా లుక్కాస్ కాదు మలబారుది కాదు ఏం ఎక్కడ దొరకదు ఇట్ ఈజ్ ఆల్ స్పెషల్ వెరైటీ ఇంకా అసలు ఇంత ఇంత గోల్డ్ ఇంత ఒరిజినల్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్కడా దొరకదు యూ గో దర్ ఇన్సైడ్ ఓన్లీ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో డోర్ లాక్ ఓపెన్ చేయడానికి వన్ మినిట్ పోతుంది మళ్ళీ నువ్వు బయటకు వచ్చేదానికి లోపల నుంచి వన్ మినిట్ పోతుంది సో ఓన్లీ త్రీ మినిట్స్ లెఫ్ట్ యూ గో ఇన్సైడ్ అండ్ గెట్ థింగ్స్ అంటే లోపలికి వెళ్ళి నామరూపాలని చూస్తూ ఉంటామా సత్యాన్ని చూస్తామా చెప్పండి ఏది దొరికితే అది ఏది దొరికితే అది దే నామరూపాల మీద మీకు బుద్ధి లేదు గోల్డ్ మీదనే బుద్ధి అలాగని ఇక్కడ కూడా మీకు టైం లేదు భగవాన్ హాస్ గివెన్ ఓన్లీ లిమిటెడ్ టైం యూ షుడ్ సెలెక్ట్ మీరు నామరూపాలు చూసి ఉండిపోయారా ఫినిష్ సత్యాన్ని ఇక్కడ కనుక పోగు చేసుకున్నారా యు ఆర్ ముక్త అర్థమైందా మన టైమ్ ఇస్ వెరీ షార్ట్ అర్థమైందా సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింజికరణే ఇక్కడ కూడా వదిలేశాడు భగవంతుడై యు ఆర్ సెంటర్ యు ఆర్ ఓన్లీ తక్కువ టైం ఉంది నీకు ద టైం ఇక్కడైనా మూడు నిమిషాలైనా చెప్పాం మనం ఎగ్జాంపుల్లో కానీ భగవంతుడు మూడు నిమిషాలు ఇస్తాడా మూడు క్షణాలు ఇస్తాడా మూడు రోజులు ఇస్తాడా ముప్పై సంవత్సరాలు ఇస్తాడా లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఇస్తాడో తెలీదు విత్ ఇన్ ద టైం యు షుడ్ సెలెక్ట్ యువర్ పీస్ అందుకని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నామరూపాలతో పరిమితమయ్యామా పడిపోతాం వాడిప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి ఈ ఉంగరం చాలా బాగుంది ఇది సెట్ అయింది ఇది చాలా బాగుంది అని చూసుకుంటూ ఉంటే ఒకే ఉంగరంతో అక్కడే అయిపోతుంది చచ్చిపోతాడు వాడు సో నామరూపాలకి ప్రాధాన్యత లేదు సత్యానికే ప్రాధాన్యత అర్థమైందా సిమిలర్లీ ఇక్కడ అహం నిర్వికల్పహ నిరాకారహ బాగా ఆలోచించండి ఎక్కడైతే ఒక ఆకారం ఉంటుందో దానికి మాడిఫికేషన్స్ ఉంటుంది ఆకారము లేని దానికి మాడిఫికేషన్స్ లేవు ఇప్పుడు బంగారము ఏ మార్పు చెందకుండా ఉంగరంలా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూశారు దీన్ని స్వామి ఐ ఐ డోంట్ లైక్ దిస్ నాకు నచ్చలేదు దీన్ని ఈ ఉంగరాన్ని కరిగించారనుకోండి మళ్ళీ ఏమైపోతుంది బంగారమే ఇప్పుడు ఆ బంగారం మీద స్వామి నవ్ ఐ వాంట్ టు మేక్ స్మాల్ బ్రేస్లెట్ అది చేశారనుకోండి అగెయిన్ దిస్ బంగారం ఈ సబ్జెక్టు మీకు మళ్ళీ బ్రేస్లెట్ లా కనపడుతుంది అర్థమైందా అది మళ్ళీ కనపడుతుంది అంటే బంగారం కనుక మారిపోతే వన్స్ గోల్డ్ ఈ సబ్జెక్ట్ టు చేంజ్ ఫర్ ఎ గివన్ పర్టికులర్ ఆబ్జెక్ట్ నేమ్ అండ్ ఫామ్ అంటే ఒకవేళ బంగారం కనుక ఉంగరం అయిపోయింది అనుకోండి ఇంకా నెవర్ దట్ ఉంగరం క్యాన్ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ ఫామ్ ఆఫ్ గోల్డ్ ఆర్ ఇట్ కెనాట్ బీ కన్వర్టెడ్ ఇన్ టు ఎనీ అదర్ ఫామ్ కానీ అలాగుందా గోల్డ్ని ఉంగరం చేస్తున్నాను వద్దంటే కరిగించేసి బ్రేస్లెట్ చేశాను వద్దంటే కరిగించేసి రెండు చెవుపోగులు చేశాను అంటే గోల్డ్ హతౌట్ అండర్ గోయింగ్ చేంజ్ ద గోల్డ్ అప్పయర్స్ టు బీ ద అట్రిబ్యూటెడ్ నామరూప దట్స్ ఇట్ అలాగనే దట్ సత్స్వరూపమైనటువంటి నేను ఏ మార్పు ఏ వికారము ఏ ఆకారము లేకుండా ఏ వికల్పము లేకుండా ఇన్నింటికి అధిష్టానమై ప్రకాశిస్తూ కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు సత్ చిత్ ఆనందం అనేటువంటి మూడు శబ్దాలని తీసుకుని విచారణ చేస్తూ అహం నిర్వికల్పహ నిరాకార రూప వాట్ ఈస్ సత్యం దట్ విచ్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు చేంజ్ దట్ డెంట్ అండర్గో ఎనీ చేంజ్ దట్ ఈస్ సత్యం కాబట్టి వికల్పము లేనిది సత్యం దర్ ఫోర్ అయా నిర్వికల్ప వై అయం నిర్వికల్పహ దానికి కాజ్ ఇచ్చారు నిరాకార రూపహ దర్ ఇస్ నో ఆకారదా ఏమండి ఒక ప్రశ్న జీవుడికి ఏ రూపం ఉంది ఇవన్నీ పక్కన పెట్టేయండి యు ఆర్ కాలింగ్ జీవుడు జీవాత్మ జీవన్ పోయిడితు జీవన్ పోయిడిత అని కదా జీవన్ ఇరుకు ఉయరిరుకు జీవన్ ఇరుక్ జీవన్ పోయిట్ట జీవన్ పోయిడిచి అంటున్నాం కదా జీవుడు పోయాడు జీవం పోయింది అని అంటున్నాం కదా దానికి ఏ రూపం ఉంది చెప్పండి చెప్పండి జీవ శబ్దానికి ఏ ఉంది ఈ ముక్కుందా అక్కడ జీవుడికి నా జీవుడికి రూపం లేదు థ్యాంక్ గాడ్ జీవుడికే రూపం లేకపోతే దేవుడికి ఏ రూపం పెట్టి చూస్తాం మనం జీవుడికే రూపం అండ్ యు ఆర్ టెల్లింగ్ గాడ్ ఈజ్ మోర్ సూక్ష్మం దాన్ జీవా దెన్ ఏ రూపం దేవుడికి పెడతాం మనం ఏ రూపము లేదు కానీ అన్ని రూపాలు వాడే అందుకనే అన్నమాచారులు వారంటారు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరంగమున ఎంచి చూడ పిండంటి నిప్పటి ఘనుడు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవూ మీన్స్ శైవులు శివుడని కొలుతురు కాపాలికులు నిన్ను అమవారని కాళి అని పొగుడుదురు భైరవులు పొగుడుతారు భైరవుడని వైష్ణవులు విష్ణువు పొగుడుతారు నిన్ను ఒక్కొక్కళ్ళు వాళ్లవాళ్ల కోణంలో నుంచి చూస్తున్నారు ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్త భజామ్యహం మామ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ కాబట్టి ఇక్కడ బంగారం అంటుంది బంగారాన్ని ఏంటి ఇప్పుడు మనం అంటున్నాం ఎంత మాత్రమున యవరు తలచిన అంత మాత్రమే నిన్ను ఎవరు ఎలా కావాలనుకుంటే నువ్వు అలా మారుతావు ఉంగరం కావాలి అనుకున్నవాడు నువ్వు ఉంగరంగా పనిచేస్తావు నువ్వు పెద్ద నెక్లెస్లా కావాలనుకున్నవాడికి నెక్లెస్లా ఉపయోగపడతావు గాజులా కావాలి అనుకున్నవాడికి గాజులా ఉపయోగపడతావు బట్ నువ్వు ఈ నామరూపాలు కావు అర్థమైందా సో బంగారం సో బంగారు కొండ దట్ ఈస్ ది థింగ్ తంగమే దట్ ఈస్ జ్ఞానం దట్ ఈస్ ఇట్ తంగమే ఈజ్ జ్ఞానం ఈ రూపాలు ఇస్ నాట్ తంగం అర్థమైందా కాబట్టి ఇక్కడ కూడా అహం నిర్వికల్ప నిరాకార రూప తర్వాత సత్యమైంది ఇప్పుడు చిత్ చిత్ అంటే ఏంటి చైతన్యం చైతన్యం అంటే ఏంటి ఎరుక ఇక్కడ అంటున్నారు విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణ కళ్ళు చూస్తుంది నిజంగా చూడగలిగే శక్తి కన్నుకుందా చెప్పండి నిజంగా చూడగలిగే శక్తి కన్నుకుందా ఇప్పుడు సపోజ్ బా స్పీచ్ మైక్ అండి స్పీచ్ అదరగొట్టేసింది అన్నారనుకోండి మీరు ఎలా ఉంటుంది ఓహో రాజపాలెంలో మైకు ఏడు రోజులు స్పీచ్ అదరగొట్టిందన్నారనుకోండి ఏడు రోజులు మైకు స్పీచ్ అదరగొట్టిందా నో డౌట్ మైక్ ఉంది మీరు విన్నారు బట్ స్పీచ్ చెప్పింది ఎవరు మైక్ కాదు కానీ మైక్ లేకపోతే మీకు రాదు మీకు వినపడదు అక్కడ వాళ్ళకి వినపడదు కానీ దట్ డజంట్ మీన్ మీకు వచ్చిన ఈ శబ్దం మైకుది కాదు దీని వెనక ఉన్న వ్యక్తిది అలాగనే కం కళ్ళు చూస్తున్నాయనుకోవడం పొరపాటు కానీ చూసే కళ్ళకి వెనక ఒకటి ఉంది చెవులు వింటున్నాయనుకోకండి వినే చెవులకి వెనక ఒకటి ఉంది మనస్సే గొప్పదనుకోకండి ఆలోచించే మనస్సుకి వెనక ఒకటి ఉంది ఏమిటి శ్రోత్రోత్రం చక్షుషక్షుఃోహ వాచం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదిదముపాసతే అర్థమైందా సో ఇప్పుడు స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా బా మైక్ గారు మిస్టర్ మైక్ యు ఆర్ సో గ్రేట్ ఎంత ఎక్సలెంట్ స్పీచ్ యూ హ్యావ్ డెలివర్డ్ అని ఎవడైనా వచ్చి దీన్ని పట్టుకుంటారా ఎవరికంటారు ఎవరిని అంటారు దాని వెనక్కున్న వ్యక్తిని కానీ మనమేమనుకుంటున్నాం నా కళ్ళు గొప్పదండి అజ్ఞాని దేన్ని అప్రిషియేట్ చేస్తాడు ఇంద్రియాలని జ్ఞానిదేని అప్రిషియేట్ చేస్తాడు జడంగా ఉండే ఇంద్రియాలకి తన యొక్క ఏ చైతన్యమైతే పాకడం వల్ల వ్యాపించడం వల్ల ఆ జడాలన్నీ కూడా చేతనవంతంగా తిరుగుతున్నాయి అవిద్యానాస్తిమిరమిర ద్వీప నగరీ జడానాం చైతన్య సౌందర్య లహరిలో అంటారు శంకరులు అవిద్యానామంతఃమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య చూడండి ఎంత అద్భుతమైన శబ్దం జడానాం చైతన్య ఎన్ని జడం కాళ్ళు జడం నడుస్తున్నాయంటే నడిపించేవాణ్ణి నేను చేతులు జడం అది పట్టుకుంటుందంటే పట్టుకునేవాణ్ణి నేను చెవులు జడం వింటున్నాను అంటే వినేవాణ్ణి నేను కళ్ళు జడం చూస్తున్నానంటే నేను కాబట్టి అందుకనే యోంతః ప్రవిశ్య మమీమాం ప్రసూప్త సీవెల శక్తిధరస్వదా అన్యాంశ్చరణశ్రవణత్వీన్ ప్రాణాన్నమో భగవతేవ్యం ఆ చైతన్యం ఆ చైతన్యమే అంత వ్యాపించి ద ఎంటైర్ బాడీ హ్యాస్ బికమ్ కాన్షియస్ బాగా చూడండి ఎలాగండి కాన్షియస్ అవుతుంది స్వామీజీ హౌ దిస్ బాడీ ఇస్ ఇనర్ట్ కదా ఎలాగ ఇది కాన్షియస్ అవుతుంది అని అంటే లైక్ ఇప్పుడు అయన్ బాల్ ఉంది కదా అయన్ బాల్ నల్లగా ఉంటుంది అయఫ్ పిండం దాన్ని ఏం చేస్తారు తీసుకెళ్ళి బాగా మంట పెట్టి ఈ కమ్మరి ఉంటారు కదా బ్లాక్ స్మిత్ బ్లాక్ స్మిత్ ఏమంటారు టచ్నా ఇల్ల టచ్నా టచ్ఛన్ అంటే ఈజ్ వుడ్ వుడ్ కార్ ఆశారి సో ఆచారి ఈజ్ వుడ్ కార్పెంటర్ ఈయన ఏంటి ఐరన్ చేసే వాళ్ళు ఏమంటారు గ్రిల్లు గ్రిల్లు చేస్తారు బ్లాక్ స్మిత్ ఇంగ్లీష్లో కొండన్ ఏదో ఒకటి ఏదో ఒకటి అది తెచ్చాసారి ఇది తెచ్చాసార్యా ల్డన్ కొల్డన్ ఓకే ఎనీథింగ్ సరే ఓకే ఇనుము పనులు చేస్తారు కదా అయన్ తోటి గ్రి తలుపులు చేస్తారు సో వాట్ హీ డస్ అయన్ ముద్ద అయఫ్ పిండం దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు ముందు పెద్ద ఒక ఇలాగ తిప్పుతూ ఉంటే నిప్పులు వస్తూ ఉంటాయి దాంట్లో పడేస్తాడు పడి అలా తిప్పుతాడు తిప్పినప్పుడు అదంతా ఆ నిప్పు ఆ ఇనప ముద్దకి అయన్ బాల్కి నిప్పు స్పర్శ తగిలి తగిలి తగిలి తగిలి ఏమైపోతుంది అది అయన్ బాల్ కాదు ఇంకా ఫైర్ బాల్ అయిపోతుంది అది సో అయన్ ఏంటి నల్లగా ఉంటుంది ఇది ఎర్రగా ఉంటుంది అయన్ ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది ఇది వేడిగా ఉంటుంది సో ఈ వేడిమి కానీ ఈ కలర్ కానీ ఆ కాంతి కానీ ఐరన్ది కాదు అది అగ్నిది అగ్ని సంయోగం వల్ల అలా కలిగింది అలాగనే ఇంద్రియాలు జడం ఇంద్రియాలు అనిత్యం కానీ ఇవన్నీ చాలా అలా అలా చేతనవంతంగా ఉన్నాయనంటే ఆ చైతన్యం నేను నా సంపర్కం వల్ల ఇంద్రియాలన్నీ చేతనవంతమవుతున్నాయి అసలు నేనే లేకపోతే ఇవన్నీ ఏమైపోతుంది రామునాం సత్యహే అంతే కాబట్టి ఇక్కడ ఏం జరిగింది ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా లోపల ఎలా చేతనవంతమయ్యాయనంటే ఇక్కడ చాలా అద్భుతమైన కోణం చెప్తున్నారు ఆయన ఏమిటా కోణం అనంటే బాగా చూడండి పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు నేను అనే వృత్తి లేదు అందుకని ఇంద్రియాలన్నీ జడమైపోయి శరీరం కూడా జడం కొయ్యలా పడిపోయిందో మొద్దులాగా ఇంక అసలు ఏమి ఉండదు ప్రాణం మాత్రం ఆడుతూ ఉంటుంది మనోబుద్ధులు ఎక్కడో సూక్ష్మంగా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ మర్రి విత్తనం కంటే సూక్ష్మంగా ఇంకా అణురూపంలో ఇంకా అణురూపంలో పడిపోయింది ఎలాగా బీజస్యాంతరి వాంకు జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయతి అయస్వే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తె లైక్ వైజ్ డీప్ స్లీప్ ఏమైపోయిందనంటే ఈ శరీరానికి చైతన్యత లేదు ఈ చెయ్యి వెళ్ళి పట్టుకోవడము కాళ్ళు నడవడము నోరు మాట్లాడడం కళ్ళు చూడడం ఉండదు అన్నీ పడిపోయి ఉంటాయి జడం ఓ చనిపోయిన వ్యక్తికి దీనికి పెద్ద తేడా లేదేంటంటే దీంట్లో ప్రాణం ఆడుతుంటుంది దాంట్లో ప్రాణం ఉండదు అంతే ఇంట్లో ప్రాణం ఉంటుంది ఇంకా రేపు వీడు అది రేపు పనికి రాడు తీసుకెళ్ళి కాల్చేయాలంతే వీడు రేపు పొద్దున్న లేచి మనల్ని కాలుస్తుంటాడు ప్రాణం ఉంటే మనల్ని కాలుస్తాడు ప్రాణం లేకపోతే మనం దాన్ని కాలుస్తాం దట్ ఈస్ ది థింగ్ తేడా పెద్ద లేచినప్పటి నుంచి మనల్ని కాలుస్తుంటాడు వాడు లేవకపోతే మనం తీసుకెళ్ళి కాలుస్తాం కాబట్టి ఈ ఇది శరీరంలో ప్రాణం లేదు జడం ఇంకేం లేదు ప్రాణం ఉంది స్టిల్ అక్కడ ఈ ఇంద్రియాలు శరీరం ఏది అది ఎలా పడుందో ఇది కూడా అలా పడుంది ఎందుకని చైతన్యత లేదు ఎందుకు లేదు చైతన్యత చూడండి చైతన్యము ఇక్కడ ఉంది అక్కడ ఉందని లేదు అంతటా వ్యాపు ఉంది చైతన్యం వ్యాపిత్సర్వం త్రైలోక్యం సచరాచరం స్వామి మరి చైతన్యం అంతా వ్యాపించి ఉంటే ఎందుకు కదలట్లేదు బాగా చూడండి ఇప్పుడు బాగా చూడండి మైకుంది ఆన్ అయిపోయింది అర్థమైందే ఇప్పుడు నేనున్నాను ఎన్న స్వామి ఒన్నుమే పేసమాటింగరారే అంటారా ఎన్న మైక్ ఒన్నమే పేసమాటింగరదే అంటారా ఏమంటారు ఏం స్వామి ఏం మాట్లాడలేదని అంటారా లేదు మైక్ ఏం మాట్లాడలేదని ఎంత మీరు తెలివికెళ్ళవాలైనా ఎంత తెలివి తక్కువ ఆ ఎలక్ట్రీషియన్ పిలిచి ఏమయ్యా స్వామీజీ మాట్లాడలేదు ఏమిటని అడుగుతారు తప్ప ఆర్గనైజర్స్ని పిలిచి ఏమయ్యా నీ మైకు మాట్లాడలేదు ఏమిటని అడగరు అంటే నేను మాట్లాడుతున్నా ఇది రిసీవ్ చేసుకోకుండా మీకు ఇవ్వకపోతే అప్పుడు ప్రాబ్లం దీంది బట్ నేనేం మాట్లాడలేదనుకోండి ఇదేం మాట్లాడుతుంది మీకు బాగా ఆలోచన అంటే చైతన్యం అంతటా వ్యాపించి ఉంది శరీరంలో నకశిక పర్యంతం అంతటా ఉంది బయట ఉంది లోపల ఉంది ఉండేదే చైతన్యం దీనికి పరిధి లేదు కానీ ఆ చేతనత్వాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసేటువంటి పరికరం లేదు దాట్స్ ఇట్ సెల్ ఉంది ఫుల్గా చార్జింగ్ ఉంది కానీ లోపల చిప్పే లేదు చిప్పు ఉంది కదా సెల్ బాగుంది చాలా ఎక్సలెంట్ సెల్ బ్రాండ్ న్యూ ఫుల్గా ఛార్జింగ్ కూడా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కానీ మాట్లాడితే నువ్వు వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి ఏది రాదు కారణం లోపల చిప్పు లేదు అలాగనే చైతన్యం అంతటా వ్యాపించి ఉంది లేదనుకోకుండా అంతటా ఉండేది బయట ఉండేది లోపల అంతటా అఖండమై ఉంది శరీరంలోనూ వ్యాపించి ఉంది కానీ ఇప్పుడు శరీరము చేతనవంతంగా ప్రవర్తించట్లేదు నిద్రలో జడంగా ఉంది ఎందుకనంటే ఆ వ్యాపించి ఉన్న చైతన్యాన్ని రిసీవ్ చేసుకుని యాక్టివేట్ చేసేటువంటిది లేదు చూడండి ఇప్పుడు సిగ్నల్స్ అంతటా మొత్తం అంతా వ్యాపించింది సెల్ సిగ్నల్స్ అంతటా ఉంది దాన్ని రిసీవ్ చేసుకునే చిప్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి చిప్పే దాన్ని రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడు మీరు ఎక్కడో రింగ్ ఇచ్చారనుకోండి అమెరికా నుంచి ఎవరో కాల్ చేశారు మీకు ఇక్కడ రింగ్ అయ్యిందని చూడండి దట్ ఈస్ ద ఓన్లీ చిప్ చిప్ వల్లనే అర్థమవుతుందా ఆ చిప్ ఏం చేస్తుంది ఆ శాటిలైట్లో ఆ తరంగాల్లో ఉన్నటువంటి దాన్ని అది పర్టికులర్గా అలాగా తీసుకొని రిసీవ్ చేసి మీకు రింగ్ అవుతుంటుంది అండ్ మీరు ఎత్తారనుకోండి మాట్లాడారనుకోండి దిస్ చిప్ అది ఏం చేస్తుంది మీ మాటని ఆ చిప్పు తీసుకుని అది బయట శాటిలైట్కు వదులుతుంది అక్కడ చిప్పు దాన్ని రిసీవ్ చేసుకుంటుంది అంటే అర్థమేనంటే దట్ ఈజ్ ఎ చిప్ దట్ ఈజ్ చాలా సూక్ష్మం కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నారనంటే నేను అనేటువంటి వృత్తి ఏదైతే ఉందో దట్ ఈస్ చిప్ అంతే ఆ వృత్తి పుడితేనే ఇదంతా చేతనవంతంగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అది పుట్టలేదనుకోండి ఇది ఫుల్లీ ఛార్జ్డే చైతన్యం ఉంది బట్ ఏమీ ప్రయోజనం లేదు చిప్పు లేదు అక్కడ సో ఆ నేను అనే వృత్తి వస్తే శరీరం లేస్తుంది నాది నేను అంటూ ప్రవర్తిస్తుంది ఆ నేను అనే వృత్తి లేవకపోతే అట్స్ ఇట్ గాన్ ఇంకేమీ లేదు కాబట్టి ప్రాణం పోయింది అని అంటే ప్రాణం పోదు ప్రాణం ఉంటూనే ఉంటుంది కదా చనిపోయిన శవానికి కూడా ప్రాణం గాలి లోపలికి వెళ్తుంది కానీ దాన్ని తీసుకుని ఆడించే వ్యక్తి లేడు వాడుపోయాడు ప్రాణం పోయింది ప్రాణం పోయింది అంటారు ప్రాణం పోదు ప్రాణం ఉంటూనే ఉంటుంది ఎవరు పోయారు జీవుడు పోయాడు అంతే బస్ జీవం పోచ్చు నాట్ ప్రాణం పోదు ప్రాణం ఉంది ఇంకా అక్కడ ఇక్కడ పెడితే గాలి ఇక్కడ టచ్ అవుతూనే ఉంటుంది బట్ ఆ ప్రాణాన్ని లోపల తీసుకుని దాన్ని యాక్టివేట్ చేసి దాన్ని శరీరం అంతా వ్యాపింపజేసి చలనత్వాన్ని ఇచ్చి నేను నాది అని ప్రవర్తింపజేసి ప్రపంచంలోకి తీసుకొచ్చి వ్యవహరించేటువంటి ఆ అహం వృత్తి జీవుడు వాడుపోయాడంతే దాట్స్ ఇట్ అహం వృత్తి గాన్ దాట్స్ వై ప్రాణమున్న బాడీ విల్ నాట్ రియాక్ట్ ఫర్ ది ప్రాణం కాళ్ళు ఉన్నా ఆడదు నేను చైతన్య మాత్రమే బాగా ఆలోచించాను ఇక్కడ నచా సంగతం నైవ ముక్తిహీ న బంధహ బాగా చూడండి నచా సంగతం అంటే ఏమిటి ఆ సంగతం అంటే ఏ రకమైనటువంటి సాంగత్యం నాకు లేదు దేంట్లో ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో నాకు లేదు అంతటా ఉన్నది నేనే అయినా నాకు దేంతో సాంగత్యం లేదు ఎలాగా ఇప్పుడు ఈ రింగులో అంతటా ఉండేది ఏమిటి ఈ రింగులో అంతటా ఉండేది ఏమిటి గోల్డ్ బట్ గోల్డ్ ఈస్ అసంగహ దో ద ఇన్ అండ్ థ్రూ ద రింగ్ గోల్డ్ ఈస్ ఆక్యుపై కదా రింగులో అంతటా వ్యాపించి ఉన్నదేమిటి గోల్డ్ బట్ ఇన్ అండ్ థ్రూ ద రింగ్ గోల్డ్ ఈజ్ దేర్ బట్ గోల్డ్ ఈజ్ అసంగహ అంతటా గోల్డే ఉన్న రింగులో కానీ గోల్డ్ ఈజ్ అసంగహ సిమిలర్లీ నేను అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అయామసంగ నాకే సాంగత్యం లేదు నాకు ఈ నామరూపాలతో సాంగత్యం లేదు నేను ఈ నామరూప వికల్పాలకి లోను కాను కాబట్టి ఎప్పుడైతే నేను సత్యమై ఉన్నానో నేను చైతన్యమై ఉన్నానో సచ్చిత్ స్వరూపమై ఉన్నానో ఎప్పుడైతే నాకు వీటి వేటితో సాంగత్యం లేకుండా అసంగమై ఉన్నానో ఎప్పుడైతే అసంగోహ్యయం ఆత్మా అసంగోహి పురుష ఆత్మా సకత్యతే అంటే అసంగుడే దేనికి ఏ రకమైనటువంటి బాధ లేకుండా అలా నిరామయ స్థితిలో నిర్వికల్పక స్థితిలో ఉండేవాడు వాడు ఎలా ఉంటాడు నా ముక్తి నా బంధహ నా ముక్తి నా బంధహ ఒకసారి ఏం జరిగిందనంటే ఒక వ్యక్తికి ఒక టెలిగ్రామ్ వచ్చింది ఒక వ్యక్తికి టెలిగ్రామ్ వచ్చింది ఏమిటంటే యు ఆర్ ఇమ్మీడియట్లీ యు ఆర్ ఆర్డర్ టు అటెండ్ దిస్ కేస్ ఇఫ్ నాట్ యుల్ బి పుట్ ఇన్ జైల్ కోర్ట్ నుంచి పెద్ద టెలిగ్రామ్ వచ్చింది వీడు వెళ్ళట్లేదు మిస్టర్ సుబ్బారావు సో అండ్ సో సుబ్బారావు యు ఆర్ ఇమ్మీడియట్లీ ఆర్డర్ టు అటెండ్ ది కేస్ if not you will put in jail, punished in jail, imprisonment possible. I told everyone, what the hell is this? When I was bullied, at least they went to jail. They walked from home, habrailed behind behind, then they left the happening and stopped and they left all the way. When what the hell is happening to me, why is there? I had it, I had to voice contacts even though i was放心 by phone day per phone. Oh, another hand that happens when the transaction люд بع Function comes from I I don't know that I have heard ఆవిడ అనింది ఇలా ఇవ్వండి అనింది తీసుకుని చూసింది ఇంటి నెంబర్ మారిపోయింది వీడికి పక్క ఇంట్లో ఇంకో సుబ్బారావు ఈ పేరు చదివి వీడిచ్చేశాడు ఇప్పుడు ఈవిడనింది ఎన్నుఆర్ ప్రాబ్లం పాపం అమ్మ అప్ప అవునా వరం ఎంగేందు వర రెండుతుకు ఇలాట మూనావదు ఎంగేంది వర ప్రాబ్లం నెంబర్ పాడు నెంబర్ అది రాగానే బందా ఐవ్ మహాలక్ష్మి వెన్ యువర్ కాఫ్ మేరేజ్ i was caught kattumboode katti vittu taangulada appude kattlu padipoyindha see ikkada bandhamu deni valla ajnanam idi evar edho vaadu telusukokunda subbaraama gaane vaadi meedha aaropinchukoni ayyo i am caught i <laughs> am in prison anuknadu the moment it is not his ఆ అజ్ఞానం తొలగి ఇది నాది కాదు అనుకున్న తర్వాత ఎవడిదో అనుకున్న తర్వాత వాడు ముక్త నిజంగా చెప్పండి ఇప్పుడు బంధము కల్పన మోక్షము కల్పన ఎందుకని కల్పన బికాస్ అజ్ఞానకృత బంధం ఆ అజ్ఞానం తొలగిపోగానే బంధం పోయింది ఇప్పుడు ఈజ్ ఫీలింగ్ రిలాక్స్ సిమిలర్లీ నా బంధహ నా ముక్తహ నాకు అజ్ఞానం ఉంటే కదా ఐ షుడ్ ఫీల్ దట్ ఐఆమ్ బంధ ఐ ఆమ్ బద్దహ అండ్ అగేన్ నాకు మోక్షం కావాలి అని అలా కూర్చోవాలి నాకు అజ్ఞానమే తొలగింది నేనెవరిని చిదానందరూప శివోహం శివోహం కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే బంధము లేదో మోక్షము లేదో బంధము ఉన్నప్పుడు అబ్బా అయ్యో ఏమిటో ఏమిటో అని ఇప్పుడు అది కాదని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు హాయ్ ఆనందం హాయిగా ఉన్నాడు అంటే వాడి యొక్క యథార్థ స్థితి అది ఏమిటి రహిత స్థితి బంద రహిత స్థితి అంటే అక్కడ మోక్షమని కాదు అర్థం వాడికి ఏ అజ్ఞానం లేదు స్వరూపమే ఆనందమైపోయింది అందుకనే అహం నిర్వికల్పో నిరాకార రూప సత్యం విభుత్వాచ్ సర్వత్ర సర్వేంద్రియాణ చిత్ సత్ చిత్ నచా సంగతం తర్వాత నైవముక్తిర్ణబంధ ఏంటి ఆనందం కాబట్టి సత్ చిత్ ఆనందం కాబట్టి నేను ఎవరిని చిదానందరూపహం శివోహం అర్థమైందా దాస్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ సత్యం వాట్ ఈస్ చిత్ వాట్ ఈస్ ఆనందం సచ్చిదానందం నా స్వరూపం కాబట్టి ఒక్కసారి ఆ శ్లోకాలన్నీ చెప్దాం ది హీస్ ది నిర్వాణ శక్కం నిర్వాణం అంటే నిర్వాంతి నిర్గచ్చంతి అస్మిన్ సర్వమితి నిర్వాణం అంటే ఇక అన్ని ఎందులో లీనమైపోయి ఏకమై ఉన్న అఖండాత్మ చైతన్యమై ఆనందమే ప్రకాశిస్తుందో దట్ ఈస్ నిర్వాణం కాబట్టి ఇక్కడ చెప్పండి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం ోత్రం నిహ్వా న్రాణనేత్ర్యోమ భూమిర్నజో న వాయనంద రూప శివోహం శివోహం వై పంచుతుర్నవా పంచోషిద నోపస్త ందూ శివహం శివోహం నే ద్వేషరాగో నే లోమోహో నే నైవ మాత్సర్య భావ ధర్మో నో నామో న మోక్షిదశివోహం శివోహం పుణ్యం న పాపం నౌఖ్యం నుఃఖం మో నీర్థం నేదా నజ్ఞ అహం భోజనం నై భోజ్యం నోక్ చిదానందూప శివోహం శివోహం నృత్యుర్న శంకాభేదర్న మిత్రం గురుర్నై శిష్య చిదానందూ శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాప విభుత్వ్రవేంద్రియా నాసంగతం నై ముక్తిర్న బంధ చిందూ శివహం శివోహం చిదానందూ శివోహం శివోహం ఈ నిర్వాణ షట్కం నిత్యం మీరు అలా ధ్యానంలో ఆ స్మరణ అంటే ఆ చింతనతోటి విచారణతోటి ఒక్కొక్క వాక్యం ఇప్పుడు మీకు ఒక్కొక్కటి నేను మొదట్లో చెప్పాను అక్కు వేరే ఆని వేరే పిరిచి పిరిచి పిరిచి సుల్లిండే పోను విచారణ చేసేటప్పుడు అలానే వెళ్ళాలి ఇలాగ తొలగించుకుంటూ లోపలికి సో ఇప్పుడు మీరు కూర్చొని మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నేత్రం అలా చెప్పుకునేటప్పుడు మీలో మీకే ఆ స్ఫూర్తి రాగలగాలి యుషుడ్ ఆల్సో ఆ విజువలైజ్ అండ్ ఆ విచారణ ఆ చింతనలోకి మీరు ప్రవేశం సో దిస్ ద రైట్ ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ ఇట్ ఈస్ గివెన్ టు మీ టు స్పెండ్ టైమ్ విత్ యూ ఉందోడ ఎల్ కలదు గురు చల్క అంత అంశతే నింతన పన్నీ అదే పురిచుండు అది ఎంత నెలల ఇకేనో అంత నెలల ఇక్కడ అంత అంశతే ఉంగక ఉల్లదిక విలక పడతాను అవ్వదా సో ఇట్ ఈస్ షేరింగ్ ఇట్ ఈస్ నాట్ దట్ గురు ఐ ఆం కివింగ్ నతీంగ్ ఎందుకు గురు హూ శిష్యం అక్కడుండేది నేనే ఇక్కడుండేది నేనే అక్కడ వినే రూపంలో ఉన్నాం ఇక్కడ చెప్పే రూపంలో ఉన్నాం ఈ మధ్యలో ఉండేది కూడా నేనే ఏమిటి రూపం లేని రూపం అక్కడ వినే రూపం ఇక్కడ చెప్పే రూపం ఈ మధ్యలో రూపమే లేని రూపం అంతా ఉండేది ఒకటే శివోహం శివోహం అంటే ఆ అఖండాత్మ భావన అఖండాత్మ భావన కాదు అఖండాత్మ స్థితి ఆ సిద్ధి అది కుదిరినప్పుడే మన యొక్క జన్మ సార్థకత ఆ అఖండాత్మ భావ అఖండాత్మ సిద్ధి లేకపోతే ఆ ఆత్మస్థితి లేకపోతే ఈ జన్మలో మనం ఎన్ని సాధించినా అన్నీ ఈ లౌకికమే అర్థమైందా ఎన్ని సాధించినా అది లౌకికమే ఒక ఆయన షర్ట్ వేసుకున్నాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మంచి షర్ట్ వేసుకున్నాడు దాని మీద మామిడి పండు బొమ్మ చాలా అందంగా ఉంది చాలా అందమైన మామిడి పండు బొమ్మ ఉంది ఇంకో పక్క జామపండు బొమ్మ ఉంది జామకాయ ఇంకో దగ్గర పుచ్చకాయ కట్ చేసి ఇది కర్బూజక కర్బూజ అది కట్ చేసి అదొక బొమ్మ ఉంది వీడిలా వెళుతూ ఉన్నాడు ఆకలి వేసింది సో ఈ థాట్ మామిడి పండు పనికి ఇది పనికి లోపల ఆకలికి షర్టు మీద మామిడి పండు బొమ్మ పనికిరాదు అలాగనే మీ లోపల మీరు పొందవలసిన స్థితికి బయట ఉండే ఏ వస్తువులు పనికిరాదు అర్థమైందా నో డౌట్ చొక్కా మీద బొమ్మ చాలా బాగుంది అది అంతవరకే బయట చూసేదానికే ఒకసారి లోపల ఆకలికి లోపలే తీసుకోవాలి కదా అలాగని ఇప్పుడు దీన్ని ఏదో బయటికి చెప్పడం కాదు మనోబుద్ధి అహంకార చిత్తాన్ని కాదు దీని ఎక్కడ తీసుకోవాలి లోపల మీకు లోపల ఆకలి తీరాలంటే లోపలే లేదు బయటికి కావాలంటే బయటికి